అనేవాడు మనోబుద్ధులతో ఏకమై ఉన్నటువంటి ఆ జీవుడు మేలుకున్న క్షణంలో ఈ సంసారం అంతా మొదలైంది ప్రపంచం ఈ వీడు లేచి అన్నిటినీ ప్రభావం చేసి దేహేంద్రియాల్ని వాడుకున్నాడు అసలు వీడు లేవడానికి కారణమేంటి అర్థమైందే వీడు లేవడం వల్లేగా ఇవన్నీ లేచే అసలు వీడెందుకు లేచాడు వీడు ఎలా లేస్తున్నాడు వీడు ఎందుకు లేవాలి బాగా ఆలోచించండి వీడు ఎందుకు లేవాలి అసలు ఎలా లేస్తున్నాడు ఎవరు వీన్ని ప్రేరణ చేస్తున్నారు లేవడానికి ఇప్పుడు సపోజ్ బయట మనం పడుకునున్నాం అనుకోండి మనం ఊరెళ్ళాలి ఎవరికో చెప్పావి నన్ను ఐదు గంటలకి లేపోని చెప్తాం వాడు వచ్చాడు సార్ లేవండి సార్ సార్ లేవండి లేవండి అన్నాడు బాగా ఆలోచించండి లేవట్లేదు వాడు శరీరాన్ని కొట్టగలడే కాని పడుకున్న వాడిని లేపగలడా ఇప్పుడు వాడు ఇంకా లేవలేడనుకోండి వీడు ఎన్ని కొట్టినా లేవలేడు అనుకోండి ఇప్పుడు వాడిని లేపే లేదు ఇక లేసే పరిస్థితి లేదు లోపల ఇప్పుడు వీడి ఎంత కొడుతున్నా లేస్తాడా కాబట్టి ఎవడో లేపితే బయట మనం లేస్తామనుకోవడం పొరపాటు లోపల వాణ్ణి లేపేది ఎవరు కేన ప్రాణ ప్రథమహ ప్రైతియుక్త నాకనిపించింది గురువు గారు ప్రాణం వల్లే మనం బ్రతుకుతున్నాం కదా అని కానీ ఆ ప్రాణం పడుకున్నప్పుడు కూడా నేను అనేవాడు నిద్రపోతున్నప్పుడు కూడా ప్రాణం ఆడిపోతుందిగా అప్పుడు లేవట్లేదుగా వాడు అంతే కదా ప్రాణం ఉన్నంత కాలం నేననేటువంటి వాడు లేచి ఉంటాడు అనుకుంటే నేను అనేవాడు ప్రాణం ఆడుతున్నా పడుకుండిపోతున్నాడు ఇప్పుడు నేను పడుకున్నాను అనుకోండి నేను అనే రెండు అక్షరాలు ఆ జీవుడు మనోబుద్ధులు తీసుకుని పడుకున్నాడు ప్రపంచం అంతా పడిపోయింది కానీ ప్రాణం ఆడుతుందా లేదా శరీరానికి ఆడుతుంది కాబట్టి ప్రాణం వల్ల నేను లేస్తున్నాను అనుకోవడం కూడా పొరపాటే గురువు గారు నాకు అర్థమైంది ప్రాణం కూడా కారణం కాదు చక్షు శ్రోత్రం కవు దేవో యునక్తి ఎవడోనండి బాబు దేహేంద్రియాల్ని పనిచేయిస్తున్నాడు ప్రాణాన్ని ఆడిస్తున్నాడు మనోబుద్ధులు లేస్తున్నాయి పడిపోతున్నాయి అసలు ఇవన్నీ ఎవడు చేస్తున్నాడు ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది ఇదంతా ఏంటి ఈ లోపల ఏం జరుగుతుంది ఏమవుతుంది అసలు ఏది ఆ నేను అనే జీవుణ్ణి మేల్కొలుపుతుంది మనోబుద్ధుల్ని ఏది ఆ ప్రాణాని సహాయం తీసుకుని చక్కగా దేహేంద్రియాలతో అనుబంధమై ఈ కర్మలన్నీ చేయిస్తుంది మళ్లీ దేహేంద్రియాలన్నింటినీ విత్తిడా చేసుకుని ఆ కర్మల్ని కట్ చేసుకుని మనోబుద్ధులు శాంతపడి అవి కూడా లీనమై పడిపోతున్నాయి మళ్లీ మనోబుద్ధులు లేస్తుంది జీవుడనేటువంటి వాళ్ళు లేస్తున్నాడు మనోబుద్ధులతోటి ప్రాణాన్ని సహాయం తీసుకుని దేహేంద్రియాలతోటి ఏకమవుతున్నాడు బయటికి వెళుతున్నాడు బహిర్గతుడవుతున్నాడు మళ్లీ పడిపోతున్నాడు లోపల విలీనమైపోతున్నాడు అసలు ఏం జరుగుతుంది గురువు గారు ఏది కారణం ఈ దేహానికి ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నాయే కాని జ్ఞానం వాటిది కాదు వాటికి ఉనికి లేదు వాటికి స్వయం ప్రతిపత్తి లేదు రెండోది నేను పడుకున్నప్పుడు ఒకవేళ ముక్కు అలా తెరిచిపెట్టి అలా ఓపెన్ గానే ఉంటుంది క్లోజ్ చేసి ఏం పడుకోను కళ్ళు కాల్సి ఉంటే మూసేసి పడుకుంటాను నోరు మూసేసి పడుకోవచ్చు చెవులు అలా ఓపెన్ గా ఉంటాయి ఇది మూయడానికి ఏమీ లేదు ఇక్కడ కళ్ళంటే ఇలా మూసేస్తాం ఏమి కనపడదు పడుకుంటాం చెవులు ఇలా ఓపెన్ గా ఉంటాయి ముక్కు ఓపెన్ గా ఉంటుంది ఆ నిద్రలో ఏదైనా ఒక దుర్గంధం వచ్చిందనంటే అక్కడ వ్యాపించిందనంటే ముక్కు లోపలికి వెళ్తుంది కానీ దుర్గంధాన్ని లోపల గుర్తించడం లేదు అలాగనే మంచి సంగీత కచేరీ ఎక్కడో జరుగుతుంది అది వినిపిస్తుంది చెవు దగ్గరికి వెళ్తుంది అక్కడ పడుకో మనిషి నిద్రపోతున్నాడు మంచి నిద్రలో ఉన్నాడు ఆ సంగీత శ్రావ్యత ఏదైనా ఉంటే అది చెవి ఇక్కడ దాకా వెళుతుందేమో కాని లోపలికి గుర్తింపు జరగట్లేదు అంటే ఎవడు మేలుకుంటే ఈ ఇంద్రియాలు జ్ఞానవంతంగా చేతనవంతంగా ఉనికి మత్తతగా అంటే ఉనికి కలిగి ఉన్నటువంటివిగా కర్మలు ఆచరిస్తున్నాయో ఎవడు పడుకుండిపోతే ఇవన్నీ అలా ఉన్నా ఏమీ పని లేకుండా అలా ఉన్నాయో కాబట్టి నాకు ఆ తత్వాన్ని నాకు తెలియచేయండి ఎందుకు నాకు ఇప్పుడు బాగా అర్థమయ్యేది ఏంటంటే నేను ఈ దేహేంద్రియాలని కాను కాబట్టే నేను లేవగానే వీటితో మమేకమై ప్రపంచంలోకి వెళ్లి వీటిని వాడుకుంటున్నాను ప్రపంచంలోకి వెళ్ళడానికి ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళతాం బయటికి వెళ్లడానికి ఏం చేస్తాం బయటికి వచ్చేటప్పుడు దారిలో మనకు ఇంట్లో గుమ్మం దాటే ముందు చెప్పులుంటాయి చెప్పులేసుకుని ఊర్లోకి వెళతాం పనులు చూసుకుంటాం మళ్లీ ఇంటికి వచ్చిన తర్వాత చెప్పుల్ని బయట వదిలేసి లోపలికొస్తాం అలాగనే నేను అనేటువంటిది ఈ శరీరాన్ని ఇంద్రియాలని ఆ చెప్పులు తొడుక్కున్నట్టుగా ప్రపంచంలోకి వెళ్లడానికి లేచిన తర్వాత మేల్కొన్న తర్వాత దీంతో తాదాత్మ్యం ప్రపంచంలోకి వెళ్లి బాహ్య ప్రవృత్తులు పొంది కర్మలు చేయడం కాని తెలుసుకోవడం కాని పడడం కాని అనుభవాలు కానీ అన్నిటినీ పొంది మళ్లీ ఇంకా నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు నాకు వద్దు అనుకున్నప్పుడు దేహంతో ఇంద్రియాలతో తన తాదాత్మ్యాన్ని మళ్ళీ తిరిగి తీసేసుకుని దేహేంద్రియాలని మంచమీద పడేస్తుంది అది అదిగా ఉండిపోతుంది అది ఏమిటి నాకు కావాలి ఎందుకని అది ఈ దేహేంద్రియాలు నేను వేరు కనుక ఈ దేహేంద్రియాలని వాడుకున్నంతకాలం వాడుకుంటున్నాను ఇక్కడ ఇంక దీంతో పని లేదనుకున్నప్పుడు దీని ఇక్కడ పాడేసి వెళ్ళిపోతున్నాను ఇంక వీళ్ళందరూ దీన్ని పట్టుకుని కొంతకాలం ఏదో కింద మీద పడి తీసుకెళ్లి వీళ్ల కర్మలు వీలు పడుతున్నారు కాబట్టి నేను ఈ దేహేంద్రియాల కంటే విలక్షణమైన ఏదో ఒక తత్వమై ఉండాలి ఏదో అది విక్టో పదార్థమో అది వస్తువ లేకపోతే మనిష వ్యక్తే అది పదార్థమా ఏమిటి అది ఒక తత్వమా ఏమిటో నాకు తెలియట్లేదు కవుదేవోయునక్తి అది నిజంగా ఒక గొప్ప శక్తే దాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంతేకాదు ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వేశారు ప్రాణమే నేను అనుకుంటానంటే ప్రాణస్య ప్రాణ కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త ఆ నిద్రలో మేల్కున్నప్పుడు ప్రాణమే నేను అనుకుంటాను కానీ పడుకున్న ప్రాణం ఆడుతుందో లేదో నాకు సంబంధం ఏంటి ముక్కులో గాలి వెళ్తుంది బయటకు వస్తుంటుంది ప్రాణం తీసుకుంటుంటాడు విడిచిపెడుతుంటాడు వాడు హాయిగా ప్రాణం పిలుచుకుంటుంటాడు ప్రాణం జరుగుతూ ఉంటుంది ప్రాణాపానాలు కదులుతూ ఉంటాయి కానీ నాకు సంబంధం లేదు బట్టి ప్రాణం కూడా నేను కాను కానీ ప్రాణం లేకపోతే ఈ శరీరం ఉండదు ప్రాణమే లేకపోతే ఈ శరీరం ఉండదు కానీ నేను ప్రాణం కాను ప్రాణం యొక్క ప్రాణం యొక్క పర్పస్ ఎంతవరకు అని అంటే దేహేంద్రియాల్ని లైవ్గా ఉంచడం అర్థమైంది అలాగనే మనస్సు సంకల్పించడానికి బుద్ధి పనిచేయడానికి ఉపయోగపడ్డం ప్రాణము యొక్క రెండు శక్తులు ఉన్నాయి చిత్తవాయవ చిత్క్రియాయుతాహ శాఖయోర్ద్వయి శక్తి మూలకాని అంటే ప్రాణం అనేది లోపలికెళ్లగానే రెండు పనులు చేస్తుంది ఒకటి శరీరాన్ని నిలిపి ఉంచుతుంది ఎలాగ గుండెగా ఆడించి లోపలన్నింటిని కదిపి ప్రసరణ జరిగి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానమనేటువంటి వాయువులతో శరీరాన్ని లైవ్లీగా ఉంచుతుంది అందుకనే ప్రాణం పోయింది అంటారు శరీరం పడిపోతే ఈ ప్రాణ యొక్క భౌతిక శక్తి భౌతిక దేహానికి ఉపయోగపడుతుంది ప్రాణ యొక్క సూక్ష్మ శక్తి మనోబుద్ధులకు ఉపయోగపడుతుంది ఆ ప్రాణమే పిలుచుకోకపోతే మనసు ఎక్కడికి వెళ్ళదు ఇప్పుడు ఏదో ఒక కోరిక వచ్చేసి ఆలోచనలో పడ్డారనుకోండి ఏం చేయక్కర్లేదు మీరు మనసుని మీ దగ్గరికి తెప్పించుకోవాలంటే ఏం చేయగల ఒకసారి గాలి ఆపేయండి గాలి బంద్ చేసేయండి ఉలూరిపోతుంది మనసు కొట్టుబిట్టాడిపోతుంది ఇంకా మనసు ఎక్కడికి వెళ్ళదు అక్కడికి వచ్చేస్తుంది అందుకనే ఈ ప్రక్రియ పెట్టారేంటి శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టారు ఆ ప్రక్రియ అనంటే నీ మనస్సుని నువ్వు గుర్తించాలంటే ఏం చేయక్కర్లేదు ఈ మనస్సుకి అన్నం పెట్టేదేమిటి ప్రాణం మనస్సుకి ఆహారం పెట్టేదేమిటి ప్రాణం కాబట్టి ఆ ప్రాణాన్ని ఆపేస్తే మనస్సుకి ఆహారము మనస్సుకి శక్తి ప్రాణం కనుక ప్రాణాన్ని కనుక నువ్వు నియంత్రించగలిగితే ప్రాణాన్ని కనుక గుర్తించగలిగితే ప్రాణాన్ని కనుక అక్కడ ఆపగలిగితే మనస్సు అక్కడ పడిపోతుంది అలా చేయగా చేయగా చేయగా చేయగా ఏమవుతుంది ఆ శ్వాస మీద అలాగా ధ్యాస పెట్టగా పెట్టగా పెట్టగా మనసు అనేది ఉపశమనం అయిపోతుంది అయితే కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టి ఆగిపోతే కుదరదు ఇప్పుడు మనసు వచ్చేసింది కానీ మనసుతో ఏం చేయాలి ఇప్పుడు ఇంకా ముందుకెళ్లాలి ఇంకో అడుగు కాబట్టి శ్వాస మీదనే మన ధ్యాస ఆగిపోతే కుదరదు ఆ ధ్యాసని శ్వాస మీద నుంచి ఇంకెక్కడికి తీసుకెళ్లాలి ఇంకా లోపలికి తీసుకెళ్లాలి ఆ ధ్యాసని ఎక్కడికి ఆత్మ చైతన్యం దాకా నేను నేను నేను అనేటువంటి వ్యక్తి ద్వారా తీసుకెళ్ళాలి ఎందుకని ఆ నేను అనేవాడు ఉంటేనే అసలు వీటన్నిటికీ విలువ ఆ నేను పోతే ఇంకే విలువలేదు దీనికి అర్థమైందండి ఆ నేను ఉంటేనే విలువ అందుకనే అందమైన దేహము అగ్నిహోత్రుని పాలు కొడుకు వండిన కూడు కాకి పాలు ఈ ఎంత జ్ఞానమున్నా ఎంత అందమున్నా ఇది ఎంతమందిని ఆకర్షించినా ఏం చేసినా ప్రాణం భోగాన్ని తీసుకెళ్లి ఎక్కడ పాడేస్తారు తీసుకెళ్లి ఎక్కడో పాడేస్తారు కాల్ చేస్తారు అంతే ఎవరికైనా గుర్తు ఆ దేహం అనేది ఒకప్పుడు పడిపోతుంది ఆ దేహం ఉన్నంత వరకు దాన్ని వాడుకునేది ఎవరు మన లక్ష్యం దాని మీద కెళ్ళాలి కాబట్టి దేహము కానీ ఇంద్రియాలు కానీ దేహము ఫస్ట్ స్టెప్ భౌతికంగా ఉండేది ఈ దేహం మాంసపిండంతో ఎముకలు వీటన్నిటితో తయారైనటువంటి దేహం దీని తర్వాత స్టెప్ అయినంటే మనం బాగా విచారణ చేయదగ్గది ఇంద్రియాలు దాని తర్వాత స్టెప్ ఏంటంటే ప్రాణం ఏ ప్రాణం ఉంటే దేహేంద్రియాలు ఎలా కదులుతూ ఉన్నాయో ఆ ప్రాణం దాని తర్వాత మనోబుద్ధులు ఎందుకనంటే ఏ ఆలోచనలు కలిగితే ప్రపంచంలోకి మనం పరుగులు తీస్తున్నామో సంకల్ప వికల్పాలు ఆ మనోబుద్ధులు ఇంకా దాన్ని దాటగలిగితే ఆ స్థితిని కూడా దాటగలిగితే నేను నేను నేను అనే ఆ తత్వం దగ్గరికి చేరుకుంటాం ఆ నేను అనేది కూడా సరిగ్గా విచారణ చేయగలిగితే ఆ నే ను అనే రెండు అక్షరాలను గనుక ఛేదించి వాస్తవాన్ని చూడగలిగితే అదే పరమార్థం అదే యదార్థం పరాకాష్ట కాబట్టి విచారణ అక్కడ వరకు సాగాలి అంటే ఎక్కడికి వెళితే ఇక వెళ్ళడానికి అవకాశం లేదో ఇక ముందుకి ఏదైతే పరాకాష్టగా మిగిలిపోతుందో సాకాష్టా సాపరాగతిహి ఉపనిషత్ అంటుంది కఠోపనిషత్ అది పరాకాష్ట అదే పరాగతి అంటే ఒక సాధకుడు విచారణ ఎక్కడి నుంచి మొదలు ఈ దేహం నుంచి మొదలు దేహము ఇంద్రియాలు ప్రాణము మనస్సు బుద్ధి చిత్తము అహంకారము జీవుడు ఇవన్నీ దాటి దాటి దాటి దాటి ఆ నేను అనే రెండు అక్షరాలు ఎక్కడైతే అనుభవ వేద్యంగా ఉందో ఆ అనుభవ వేద్యమైనటువంటి నేను అనే రెండు అక్షరాల్ని ఛేదించి అహం ఆ ఆ పదాన్ని ఆ శబ్దాన్ని ఛేదించి వాస్తవికత దగ్గర నిలబడ్డప్పుడు ఇక ముందుకు వెళ్లడానికి ఏమీ లేదు అదే పరాకాష్ఠ అదే పరాగతి దట్ ఈస్ డెడ్ అంటే డెడ్ అంటే అర్థం ఏంటంటే యువర్ డెత్ విల్ బి ఎండ్ అంటే ఇంకా నువ్వు మృత్యుడు కాదు తస్య ధీరా అమృతా భవంతి అక్కడికి చేరుకుంటే ఇక అమృతుడవవుతున్నావు ఇక మరణ ధర్మాలతో కూడుకున్న దేహేంద్రియ మనోబుద్ధులు నీవి కావు జస్ట్ అంతే నేను చొక్కా తగిలించుకున్నాను బయటికి వెళ్ళొచ్చాను చొక్కా చెమటికి బాగా వాసన వచ్చిందనుకోండి బా ఏమిటో నా చొక్కాలో స్మెల్ వస్తుందని చొక్కా ఇప్పేస్తాను చొక్కా ఇప్పేస్తాను కానీ వాసన వస్తుందని నా శరీరాన్ని ఏమైనా చర్మాన్ని ఏమైనా ఇలా తీసి అవతల పారేస్తానా వాసన వస్తుందని చూడండి చొక్కాకు వాసన వచ్చింది తీసేశాం కానీ ఆ వాసన ఎక్కడి నుంచి వచ్చింది దుర్గంధం శరీరం కానీ చర్మాన్ని తీసేంగా కదా అలాగనే దేహేంద్రియ మనోబుద్ధుల్ని వాడుకుంటున్నాను దేహ ఇంద్రియ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఈవిడ అన్నీ కూడా కలగలిపి ఒక పెద్ద షో జరుగుతుంది దాన్ని గుర్తించి దాటగలిగితే ఆ పరాకాష్టకు చేరగలిగితే ఈ షో పడిపోతుందని ఈ షో ఉంటుంది కానీ ఆ ఆట కింద అయిపోతుందనుకు ఇదొక మంచి ఆట ఆ స్థితికి ఆ పరాకాష్ఠకు వెళ్ళడానికి మార్గం ఏంటి అడిగాడు కాబట్టి ఈవెన్ నా మనస్సు కూడా కాదు ప్రాణము కాదు బుద్ధి కాదు ఇంద్రియాలు కాదు దేహం కాదు మరి ఏంటి దాన్ని ఎలా గుర్తించాలి అని అడిగితే ఇక్కడ ఉపనిషత్తు గురువు ఆ శిష్యుడు అడిగినటువంటి ఆ ప్రశ్నకి సమాధానంగా ఇక్కడ చెప్తున్నారు ना तो चपंडी रो मंत्रोत्रोत्र मनसो मन यचोह वाच सु प्राण से प्राण चक्षुषु अतिच्यधीरा అస్మాత్ లోకాత్ అమృతావంతి ఎంత అద్భుతమైన సమాధానం చూడండి శిష్యుడు అడిగాడు చెవులు ఎవడి వల్ల వింటున్నాయి చెవికి వినాలని లేదు దానికి ఎవడో చెప్తే వింటాయి అంతే కదా డ్రైవర్ ఉన్నాడండి వాడిష్టానికి బండి వేసేసి గేర్లు పోతూ ఉంటాడా ఏం చెప్పలేదు అనుకోండి అది ఇష్టానికి గేర్లు వేసేసి బండి ఆన్ చేసిపోతూ ఉంటాడా ఇప్పుడు డ్రైవర్ డ్యూటీ ఏంటి డ్రైవింగ్ చేయడం అంతేనా ఇప్పుడు వాడు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చాడు బండి తుడుచుకున్నాడు గేర్లు బండి తీసుకుని పోయాడు ఎక్కడికో ఊరంతా తిరుగుతున్నాడు మళ్ళీ రాత్రి వచ్చాడు మళ్ళీ బండి పెట్టేశాడు తాళాలు ఇచ్చాడు ఎవరో ఏం చేశాడు ఎక్కడికి అంటే నేను డ్రైవింగ్ కదం చేయాలి చేసాను కారు ఉంది నేను డ్రైవింగ్ చేయాలి నేను డ్రైవర్ని నాకు జీతం ఇస్తున్నారు మీరు ఏ బండి వేసేసుకున్నాను గేర్ పోయాను నేను అంటడా వాడు డ్రైవరే వాడు చేయవలసినటువంటి డ్యూటీ డ్రైవింగే కానీ ఎవడు చెప్పితే చేస్తాడు అలాగనే చెవులు డ్యూటీ వినడమే కానీ తనంత తానుగా వినేదు ఎవడు చెప్పితే ఈ చెవులు వింటాయో ఎవడి ఆజ్ఞతో ఈ కళ్ళు చూస్తాయో ఎవడి ఆజ్ఞతో ఈ ముక్కు వాసన పీలుస్తుందో ఎవడి ఆజ్ఞే ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ పనిచేస్తున్నాయో వాడెవడు వాడి గురించి ఇక్కడ విచారణ చేయాలి అందుకనే దీన్ని ఆత్మవిద్య అన్నారు ఆత్మ విచారణ అన్నారు ఉపనిషత్తులు చేసేదంతా కూడా గుర్తుపెట్టుకోండి నా గురించి మాట్లాడుతుంది నా అంటే నేను అనే ఆ రెండక్షరాల గురించే మాట్లాడుతుంది అది గుర్తించకుండా మీరు కృష్ణుడు వెంటబడ్డ రాముడు వెంటబడ్డ విష్ణువు వెంటబడ్డ శివుడు వెంటబడ్డ అమ్మవారి వెంటబడ్డ గణపతి వెంటబడ్డ లేకపోతే గురువు వెంటబడ్డా ఏమీ ప్రయోజనం లేదు తన్ను తాను గుర్తించుకునేటువంటి సాధనను విడిచిపెట్టి ఇక ఎందులోకి మనం వెళ్ళినా తిరుగుతూ ఉండడమే ఆ భ్రమణం అందుకనే ఉపనిషత్ అంటుంది తన్ను తాను గుర్తించడానికి అద్భుతమైన విచారణ ఇక్కడ ఏర్పరుస్తుంది అందుకనే కృష్ణుడు కూడా భగవద్గీతలో ఒకటే మాట అంటాడు ఏంటంటే అర్జున నన్ను తెలుసుకోవాలనే ప్రయత్నం చేసేవాళ్ళు లోకంలో బోల్డు మంది ఉన్నారు బోల్డు మంది ఏంటి భక్తులందరూ నన్ను నన్ను పొందాలనే ప్రయత్నం కానీ వాళ్ళు ఇప్పటికీ పొందలేరు ఎవడు పొందగలడు తెలుసా నన్ను ఎవడైతే తన్ను తాను గుర్తించాడో వాడే నన్ను పొందగలడు అంటే ఏమనర్థం యహ ఆత్మానం అవిదిత్వ అస్మా లోకాత్ ప్రైతి సకృపణ అంటారు శంకర్లు కూడా ఎవడైతే తన్ను తాను తెలుసుకోకుండా తన్ను తాను గుర్తించకుండా తన యదార్థ విచారణ చెయ్యకుండా తన యొక్క నిజ నిర్ధారణ కాకుండా ఈ లోకంలో ఎంత బతుకుబద్ కాబట్టి ఈ లోకంలో ఉండే వస్తువులను ఈ లోకాన్నో పుంది నేను చాలా గొప్పవాడు అనుకున్న వాడికంటే ఊరుకుడు ఎవడూ లేడు తన్ను తాను గుర్తించి తన యొక్క స్థితిలో నిలబడ్డవాడే ఈ లోకంలో ఉత్తమమైనటువంటి వాడు ఉత్కృష్టుడు కాబట్టి ఇక్కడ ఆ ఆత్మవిద్యను బోధిస్తుంది ఉపనిషత్ ఆత్మ తత్వాన్ని చాలా అద్భుతంగా అమోఘంగా మంచి నడకతో తీసుకెళ్తుంది విచారణతో అందుకనే ఇక్కడ గురువు ఆయన స్టేట్మెంట్స్ ఆయన స్టేట్మెంట్ ఓపెనింగే శ్రోత్రస్య శ్రోత్రం ఇక్కడ శిష్యుడు మొదటి మంత్రం ఏమడిగాడు ఎవడి వల్ల ఈ చెవి వింటుంది వినడం అనేది చెవి యొక్క ధర్మం కానీ తనంత తానుగా వినేదు ఎవడు చెబితే ఇది వింటుంది వాడెవడు అంటే ఇక్కడ గురువు శ్రోత్రస్య శ్రోత్రం అది చెవులకి చెవి అర్థం కాదు దేంటిది అది ఎవరు అని అడిగితే చెవులకి చెవి అంటాడేంటి మళ్ళీ మనస్సో మనహ ఆలోచించే మనస్సుకే అది మనసు ఓహో యద్వాచో హవాచం అంటే ఇక్కడ వాచం అని ఉండకూడదు అంటే ఛాందస ప్రయోగం యద్వాచహ వాక్ అంటే వాక్కులకి వాక్కు చెవులకి చెవి చక్షుషా చక్షు కళ్ళకే కళ్ళు ప్రాణస్య ప్రాణ ప్రాణానికే ప్రాణం మనసో మనహా మనస్సుకే మనస్సు ఇదేంటండి గురువు గారు నేను అడిగిందేంటి మీరు చెప్పిందేంటి నువ్వు ఏది అడిగావో నేను అదే చెప్పాను నేనేమడిగానండి ఏ దాని వల్ల ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయని అడిగాను మీరేం చెప్పారు ఈ ఇంద్రియాలకే ఇంద్రియం అన్నారు అది ఎస్ అవును ఇప్పుడు మంచి క్లాస్ జరుగుతుంది మీరందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు వింటున్నారు అంటే మీరందరూ ఇప్పుడు ఏ కర్మ చేస్తున్నారు శ్రవణం అంటే వింటున్నారు ఇప్పుడు అయిపోయింది విన్నారు బయటికి వెళ్ళారు సపోజ్ వెళ్తున్నారు ఇంటికి నేను అడిగాను ఏమండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగాను నేను నడుస్తున్నాను స్వామీజీ దారిలో ఉన్నాను మళ్లీ ఫోన్ చేస్తానన్నారు ఇంతకు ముందు ఏమన్నారు వింటున్నాను అన్నారు ఇప్పుడేమన్నారు నడుస్తున్నాను అన్నారు అంటే మీరు వింటున్నారు అన్నది ఎవరు మీరే ఇప్పుడు నడుస్తున్నాననేది ఎవరు మీరే గుర్తు ఇంటికి వెళ్లారు నా ఫోన్ రాలేదు ఇంకా మీరు కూడా చేయాలనుకోలేదు కొద్దిగా వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కొద్దిగా టిఫిన్ చేసి కాఫీ తాగి స్వామీజీ తోటి మాట్లాడదాం అనుకున్నారు ఇంటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని టిఫిన్ పెట్టారు తింటున్నారు ఇప్పుడు నా ఫోన్ వచ్చింది ఎత్తారు ఏం చేస్తున్నారండి అని అడిగాను స్వామీజీ తింటున్నానన్నారు ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏమయ్యా నువ్వు వింటున్నవాడివే నడుస్తున్నవాడివే తింటున్నవాడివే ఎవరు నువ్వు స్వామీజీ విన్నది నడిచింది తిన్నది నువ్వు బాగా ఆలోచి ఆలోచించి చెప్పు మళ్ళీ ఆలోచించాడు ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆలోచిస్తున్నాను స్వామీజీ మీరు చెప్పిన దాని మీద అడిగిన ప్రశ్న